ీగురుభ్యో నమ హరి ఓం గణానామహే జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణూి సీదసాదనంధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్య వందే గురుపరా ఓం భద్రం కన్నేభినుమదేవాద్ర పశ్యేమాక్షజత్రైరంగై స్పృష్ంద్రో వృద్ధశ్రవాతిన పూషా విశ్వేదా స్వస్తి నష్టర్క్ష్యో అనిష్ట స్వస్తినో గృహస్పతి ఓ శాంతిశాంతిశ్ శాంతి అనావ సంసారేత్తి అనంతమ మోక్ష సంసారము అనేది ఈ బంధము అది యథార్థం కాదు యథార్థమైతే పోదు యథార్థం కాదు మోక్షం సంభవం అవుతూ బంధము యథార్థం కాదు అంటే మోక్షం కూడా యథార్థం కాదు కాబట్టి అంటే బంధము భ్రమ ఆ భ్రమ యొక్క నివృత్తికే మోక్షము అని పేరు పెట్టుకుంటాడు దీనికి ఒక దృష్టాంతం చెప్తాడు జై ఒక జైలుకు వెళ్ళాడు ఐదారు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఉండి సరే విడుదలయ్యి బయటకు వచ్చాడు ప్రతిరోజు నిద్ర వెంటనే అమ్మా నేను విడుదలైపోయాను అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఆ జైలు అనుభవం మనస్సులో గట్టిగా ఉండబట్టి నిద్రలేస్తూనే అమ్మాయ జైల్లో నిద్ర లేవలేదు సొంత ఇంట్లో నిద్రలేచాం అని అనుకుంటూ ఉంటాడు కానీ ఎప్పుడూ జైలుకు వెళ్ళని వాడు అలా అనుకోడు నిద్రలేస్తూనే అమ్మాయ్యా స్వంతింట్లో నిద్రలు జైల్లో నిద్రలు ఇవ్వలేదు అనుకోడు కాబట్టి మోక్షము అనే భావన బంధ భావనతోటి సాపేక్షంగా ఉంటుంది ఒకప్పుడు నేను బంధంలో ఉన్నాను అనే వాసన గలవానికి ఇప్పుడు నేను ముక్తుడనైనాను అనే అనే భావన కూడా కలుగుతుంది వాస్తవంలో బంధమనేది అభిమానమే మోక్షమనేది కూడా అభిమానమే బంధ అభిమానం ఉన్నంత వరకే మోక్ష ఉంటుంది అతనికి కూడా కొంతకాలం అయ్యేప్పటికీ తను జైలుకి వెళ్ళొచ్చాననే విషయం స్మృతి పథం నుంచి తప్పుకుందనుకోండి అప్పుడు నిద్రలు నేను మోక్షాన్ని పొంది ఉన్నాను అని అనుకోడు అలాగే జ్ఞానాన్ని పొందినవాడు ఆ బంధవాసనని పురస్కరించుకుని సాపేక్షంగా నేను ముక్తుడనైనాను అని ఎప్పుడైనా అనుకున్నా వాస్తవంలో బంధాభిమానం తొలగిపోతే మోక్షాభిమానం కూడా తొలగిపోతుంది ముక్తాభిమానీ ముక్తోహి బద్ధో బంధాభిమాన్యపి అని ఓ వాక్యం నాకు సడన్గా గుర్తుకొచ్చింది ఇక అష్టావక్ర గీతలో ఉంది ఎవడైతే నేను బుద్ధుడను అనుకుంటాడో అనే అభిమానం వాడు బుద్ధుడు నేను ముక్తుడరు అనే అభిమానం గలవాడు ముక్తుడు తత్వము ఆత్మతత్వము బంధమోక్షములు రెండింటికి కూడా అతీతమైనది అంచేతనే నేను పాపిని పాపిని పాపిని అని అనుకుంటే వాడు పాపే అవుతాడు నేను సంసారిని సంసారిని అని పదిసార్లు అనుకుంటే సంసారం అవుతాడు నేను దుఃఖిని దుఃఖిని అని అనుకుని దుఃఖి అవుతాడు కాబట్టి ఈ బంధమోక్షములనేవి కేవలము అభిమానాన్ని పురస్కరించుకుని మనకు వస్తాయి యద్భావం తద్భవతి వాస్తవంలో బంధమోక్షములు మానసిక స్థితులు మాత్రమే ఒకనొక అభిమానం అభిమానం ఎప్పుడూ మానసికమే ఒక మానసిక స్థితికి బంధము అని పేరు మరో మానసిక స్థితికి మోక్షము అని పేరు మానసిక స్థితులన్నిటికీ అతీతము ఈ బంధము కాబట్టి బంధము కల్పితమే మోక్షము కల్పితమే అదే ఆ చెప్పిన విషయం సో శంకరుడు కూడా శిష అసత్వాదేవ శషాణస్యేవ ఆదిమత్వాభావశ్చ ఇప్పుడు శశ విషాణానికి ఆది ఉండదు అంతము ఉండదు సత్యవస్తువుకి కూడా అది ఉండదు అంతమూ ఉండదు బంధము శశ విషాణము వంటిది అది లేదో అలాగే మోక్షం కూడా బంధా బంధాన్ని పురస్కరించుకుని వచ్చిందే కానీ యథార్థం కాదు దీనికి రామతీర్థం ఒక చక్కటి దృష్టాంతాన్ని ఇచ్చేవారు కోతిని పట్టుకుంటాడు ఈ కోతిని ఆడించి వాడు కోతిని పట్టుకుంటాడు ఈ కోతిని పట్టుకోవాలి కదా పాత ముసలి కోతి అయిపోతే ఇంకా అది ఆడలేకపోతే దాన్ని వదిలిపెట్టేసి ఒక యంగ్ కోతిని పట్టుకొస్తాడు ఎలా పట్టుకుంటాడు ఈ కోతులు ఉండి వెళ్తాడు ఈ కోతుల సైకాలజీ కొంత తెలుసు అతను కోతులు ఉండి చోటుకు వెళ్తాడు వెళ్ళి అక్కడ గొయ్యతి ముందు కోతులు కేసు చూస్తాడు అవి వీడిని చూస్తాయి వీడు వాటికేసి చూస్తాడు అభిప్రాయ గర్భంగా చూస్తాయి కోతులు అవి వాటి కొంత మనిషి లక్షణాలు ఉంటాయి వాటికి అవి సాభిప్రాయంగా వీడికేసి చూస్తాయి అంటే ఏమిటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏమిటి నీకు ఏది సంచిలో ఉన్నది ఏమిటబ్బాది అన్నట్టుగా చూస్తాయి వీటికేసు వీడు కూడా వాటికేసి చూసి తల పంపించి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక గొయ్యి తీస్తాడు ఆ గోతిలో ఒక కుండని కప్పి పెడతాడు కొండని గట్టిగా ఫిక్స్ చేస్తాడు కోతులో ఆ కుండ మూతి సన్నటి కుండ గట్టి బలమైన కుండ సన్నని మూతి ఆ కుండలో వేరుశనక్కాయలు తీస్తాడు అవి చూస్తుండగా తీస్తాడు ఇలా గలగలలాడిస్తాడు అవన్నీ అవి చూస్తాయి వేరుశెనక్కాయలు ఆ కుండలో పోస్తాయి పోసి వెళ్ళిపోతాయి అవి వీడిని పరిశీలిస్తూ ఉంటాయి వీడిని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అలా ఒక డిటౌర్ వేసుకుని మళ్ళీ ఓ చెట్టు వెనకాలకో పొద వెనకాలకో వస్తాడు దగ్గరలో కూర్చుని ఉంటాడు వీడు వెళ్ళిపోయాడు అని అవి నిశ్చయించుకుని వాటిల్లో ఒక కోతి సాహసం చేసి దగ్గరకు వస్తుంది వచ్చి ఆ చేతిని కొండలో పెడుతుంది ఇలా ఇలా ఉంటుంది కోతి చెయ్యి ఇలా పెడుతుంది స్మూత్గా వెళ్ళిపోతుంది చెయ్యి అక్కడ ఉన్న వెరుసనక్కాయని ఇలా పట్టుకుంటుంది తీద్దామంటే రాదు అది ఏం చేస్తుందంటే వదిలిపెడుతుంది వదిలిపెట్టి చేతిని పైకి తీస్తుంది స్మూత్గా వచ్చేస్తుంది ఎక్స్పెరిమెంట్ చేస్తుంది మళ్ళీ చేపెడుతుంది మళ్ళీ చేపెట్టి మళ్ళీ పట్టుకుంటుంది తీద్దామంటే రాదు ఇంక ఈసారి వదిలిపెట్టరు విదిలిపెట్టకుండానే తీద్దామని ప్రయత్నం చేస్తుంది घनकाली अतन वल वे आधा पटा को पटे विधान मनु सकूट अभिमानमेन अभिमान नहं पिता अहम पुत्र अहम भर्त अहं भार्य अ विधे अभिमन एदेते हुो अभी आ चीपे आये पटक అభిమాన త్యాగమే చేయాలి మీరు ఫిజికల్గా త్యాగం చేయాల్సిందేమి ఉండదు చిత్త త్యాగ ఏమో సంసార త్యాగ ఆ చిత్తంలో త్యాగం చేయాలి కాబట్టి మనము వీఆర్ లాక్డప్ ఇన్ అవర్ మైండ్ లాకప్ అంటారు లాకప్ అంటే జైలు సెల్లలో పెట్టి తాళాలు వేసేస్తారు లోపల బంధింపబడతారు ఆ రకంగా మనం బద్దులమై ఉన్నాము ఎక్కడ బద్దులమై ఉన్నాము వీఆర్ లాక్డప్ ఇన్ అవర్ మైండ్ మైండ్లో బద్ధులమై ఉంటాం సో వాస్తవంలో ఈ బంధము ఆ కోతి బంధం అంటే కోతి కనుక ఆ లోభాన్ని విడిచిపెట్టేసి ఆ వేరుసినకాయలను విడిచిపెట్టేస్తే దాన్ని బంధించడం కుదరదు అది దాన్ని ఎవడు బంధించలేడు తనను తానే బంధించుకుంటుంది ఆ వేరుసినకాయలను విధులు అలా పట్టుకోవడం మూలంగానే బంధింపడుతుంది సరే వల అది అదర్థింగ్ అనుకోండి అసలు బంధం అది వల తర్వాత వస్తుంది అసలు బంధం ఏమిటంటే చెయ్య ఆ లోభమే దాని బంధము మిగతా ఫిజికల్ థింగ్స్ అన్నీ సెకండరీ అలాగే మన జీవితంలో కూడా లోభం కారణంగా ఆసక్తి కారణంగా మనం బంధింపబడి ఉంటాం ఈ ఆసక్తి కూడా మనస్సు యొక్క ధర్మమే ఆత్మస్వరూపం యొక్క ధర్మం కానే కాదు ఇంకైతేనే మీరు నిద్రపోవడం అన్నది సంభవం అవుతుంది నిద్రలో ఆసక్తి ఉండదు ఆసక్తి కనుక స్వరూపం అయితే ఆసక్తిని విడిచిపెట్టి నిద్రపోవడం ఎలా కుదురుతుంది నిద్రలో లేదు కదా ఆసక్తి కాబట్టి స్వరూపంలో లేదు తెచ్చిపెట్టుకున్నదే అజ్ఞానం చేత భ్రాంతి చేత తెచ్చిపెట్టుకున్నదే కానీ స్వరూపంలో లేదు కాబట్టి ఎప్పుడైతే ఆసక్తిని ఆసక్తిని విడిచిపెట్టడము ఎలాగ విడిచిపెట్టడము చేత్తోటి తీసి పారేయాల్సిందేమీ లేదక్కడ ఈ ఆసక్తి కల్పితము అని ఆసక్తిని విడిచిపెట్టుట వజు సర్పభ్రాంతి వంటిదే సర్పభ్రాంతిని విడిచిపెడితే సర్పభయం దానంతటమే తొలగిపోతుంది సో ఆ విధంగా సంసారాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్ప ఈ సంసారము ఒక స్వప్నం స్వప్నం నుంచి విముక్తి ఎలా వస్తుంది అది స్వప్నం అని తెలుసుకు తెలుసుకోవడమే విముక్తి ఆ స్వప్నం సాగిపోతూ ఉంటుంది ఆ స్వప్నమునందు మనకి ఆసక్తి ఉండబట్టే ఆ స్వప్నం సాగిపోతూ ఉంటుంది అది ఎప్పుడైతే స్వప్నమని తెలుసుకుంటారో అప్పుడే ఆ బంధం తొలగిపోతుంది స్వప్నమని ఎలా తెలుసుకోవాలంటే మన ప్రేమ మనకున్న బుద్ధిశక్తి మనకున్న శక్తినంతనే కూడా దాని ఎందు పెట్టి ఒక పూర్ణమైనటువంటి శ్రద్ధతో ప్రేమతో ఇది జగత్తు మిథ్య ఈ జీవితము స్వప్నము వంటిది అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది దానికే తీవ్రమైన వైరాగ్యము అని పేరు అటువంటి దృఢమైన వైరాగ్యం కనుక ఉన్నట్లయితే తర్వాత ఆ సత్యాన్ని తెలుసుకుందుకు ఏదైనా కొంత త్యాగం చేయటానికి మానసికంగా సంసిద్ధమై ఉన్నట్లయితే త్యాగము అంటే ఏం త్యాగం చేయాలి కేవలము భోగాలనే త్యాగం చేయాల్సి ఉంటుంది వివిక్త దేశ సేవిత్వం ఇలాంటివివో ఉంటాయి ఈ సోషల్ కాంటాక్ట్స్ వాటిని త్యాగం చేయాల్సి ఉంటుంది అంతకంటే త్యాగం చేయాల్సింది ఏం లేదు ధన వ్యామోహాన్ని దాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది డబ్బు కావాల్సిన వాళ్ళు మన దగ్గర డబ్బు పెట్టు కూర్చుంటే డబ్బు కావాల్సిన వాళ్ళు మనకే సృష్టిస్తూ ఉంటారు మన దగ్గర ఉన్న డబ్బులు అంతా ఇచ్చేసామనుకోండి హాయిగా ఉండచ్చు కాబట్టి ఆ విధంగా విషయంలో లోభం లేకుండా ధనం ధనం అన్నది దేనికి ఎవరికోహళ్ళకి సుఖాన్ని ఇవ్వటం కోసమే కదా ఉన్నది ఇతరుల సుఖము మన ఒకటే దేర్ ఈజ్ ఓన్ మై హ్యాపీనెస్ దేర్ ఈజ్ ఓన్లీ హ్యాపీనెస్ కాబట్టి ధనం వల్ల సుఖం సిద్ధిస్తుంది అంటే ఇంకంతకంటే భాగ్యమే ఉంది ధనం సుఖం సిద్ధించటం ఆ ధనం మన దగ్గర ఉండడం అబోహ్ ఇది చాలా గొప్ప సన్నివేశం ఇమీడియట్గా యాక్ట్ చేసేస్తే అయిపోయాయి సో ఆ విధమైనటువంటి విశాలమైన హృదయంతో నిండైన వైరాగ్యంతో తింటూ దృఢమైన వివేకాన్ని అభ్యాసం చేసినట్లయితే ఈ జగత్తు ఒక స్వప్నము అనే విషయం మనకి సహజంగానే అనుభవానికి వస్తుంది ఎప్పుడైతే క్లియర్ క్లారిటీ స్పష్టంగా ఇది ఒక సినిమా వంటిది దీర్ఘ స్వప్నము దీర్ఘమైన చిత్త విభ్రమము ఎహాలిసినేషన్ నథింగ్ మోర్ దెన్ దాట్ అని ఎప్పుడైతే మీరు స్పష్టంగా దర్శించగలుగుతారో అప్పుడే బంధం తొలగిపోయింది కాబట్టి బంధమోక్షములు కేవలము కల్పితములు మాత్రమే ఇది సోమవారం నాడు మనం చూసిన క్లాసు యొక్క సారం ఆ శ్లోకం పూర్తయింది తరువాతి శ్లోకం ఆదా ఇతే వర్తమానే వితై సదృశా సంతిథ ఇవ లక్షిత ఈ శ్లోకం వైత్య ప్రకరణంలో అక్కడ చెప్పారు వైత్య ప్రకరణంలో ఆ వితథ అనే మాట వచ్చిందిగా వితథ అనేదాన్ని చెప్పిన ప్రకరణం కనుక దానికి వైతత్ ప్రకరణం పేరు అక్కడ టాపిక్ే వైత్యం మొత్తం ప్రకరణానికంతకీ టాపిక్ వైత్యం ఇక్కడ ప్రసంగానుప్రసంగంగా ఆ సెక్షన్లో వైత్య ప్రకరణంలో చెప్పిన విషయాలని మళ్ళీ ఆచార్యులు గుర్తు చేస్తున్నారు అదేమంటే చూడండి మనిషి కాలము యొక్క బంధంలో ఉంటాడు కాలము సత్యం అనుకుంటాడు మౌలికమైన సత్యాలను తెలుసుకోరు మౌలికంగా సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయరు ఇంకే స్థూలంగా ఇవ్వకొని తెలుసుకుంటారు స్థూలంగా ఉదాహరణకి తూర్పుడు తూర్పున సూర్యుడు ఉదయించాడు పశ్చిమాన అస్తమించాడు ఇది స్థూలం కానీ మీరు సూక్ష్మంగా మూలంలోకి వెళ్ళి చూస్తే తూర్పు పడమరా అనేది కల్పిత అలాంటివి ఏముండవు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను నేను ఈ గోడ ఏమిటి పడమర ఇది తూర్పు లేదులేదు ఇది పడమర సూర్యుడు అక్కడ ఉన్నాడు కదా ఇది పడమర ఇది తూర్పు అవునండి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇటు ఆ కార్ఖానాకు వెళ్తా కార్ఖానాకు వెళితే అప్పుడు ఈ గోడ తూర్పును ఉంటుందా పడమరును ఉంటుందా పడమరును ఉంటుంది ఏది తూర్పునుందో అది కాస్త పడమర అవుతుంది కాబట్టి తూర్పు పడమర అంటే ఏమిటండి నిజానికి సంస్కృతంలో పూర్వ పశ్చిమ ఈ పూర్వ పూర్వా అంటే తూర్పు పశ్చిమ అంటే పడమట దీనికి తెలుగులో ఏమర్థం చెప్తారో నాకు తెలియదు కానీ సంస్కృతంలో మటుకు పూర్వ అంటే నీ ముఖమునకు ఎదురుగా ఉన్నది పశ్చిమ అంటే నీ పృష్ఠభాగం వైపు ఉన్నది అది పూర్వ పశ్చిమ దక్షిణ అంటే నీ కుడి వా అంటే నీ ఎడమా అంచేత నేను చిన్నప్పుడు చిన్న చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తూర్పు తెలుసుకోవడం ఎలాగా దిక్కులు ఎలా తెలుస్తాయి అనే డౌట్ వచ్చింది ఎందుకంటే సంధ్యావందనం చేసేప్పుడు సాయంకాలం అయితే ఉత్తరానికి తిరిగి ఆచమనం చేయాలి ఏవో ఉంటాయి విధి ఎలా తెలుస్తాయి అంటే అదే విటిరా వెరిమోహం సూర్యుడు వైపు తిరిగి నిలబడు సూర్యుడు వైపు తిరిగి నిలబడాలి అప్పుడు నీ ఎదురుకుండా తూర్పు నీ వెనక్కాలది పశ్చిమం నీకు కుడివైపుది దక్షిణం ఎడమవైపుది ఉత్తరం ఇది సిద్ధాంతం కాబట్టి నువ్వు ఎక్కడుంటే దాన్ని బట్టి ఈ దిక్కులు నిర్ధ నిర్ధారితమవుతాయి నీవు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తే దిక్కులు కూడా మారిపోతాయి అంటే అర్థం ఏంటండి దిక్కులు నీవు మనస్సు చేత కల్పించుకున్నవి తప్ప మౌలికంగా ఉన్న సత్యం కాదు అలాగే సూర్యుని యొక్క ఉదయాస్తమయములు కూడా మౌలికమైన సత్యాలు ఏం కావు సూర్యుడు అలా ఉంటాడు ఆయన ఉదయించడు అస్తమించడు ఏ ఇంకా కాలము కాలం అంటే ఏమిటండి అసలు మీరు ఆలోచించండి ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించి తెలుసుకోవాల్సిందే తప్ప దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం అదేదే ఎవడో ఎక్స్ప్లెయిన్ చేయడు కూడా నేను అలాగ సాగతిస్తా తప్ప ఎవరో ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ ఉన్నారు మీరు తప్పించుటా కనపడదు ఇప్పుడు కాలము అనే దాన్ని గురించి కొంచెం లోతుగా మాట్లాడిన ఫిలాసఫర్స్లో నాకు ఒక జిడ్డు కృష్ణమూర్తి గారు కనుకుంటారు నాకు నా నాకున్న అనుభవంలో అసలు ముందు కాలము యొక్క తత్వాన్ని తెలియందే మీకు అసలు వేదాంతము యొక్క స్వరూపం తెలియనే తెలియదు ఎందుకంటే మన బంధమంతా కాలమే అయితే మరి బంధం అన్నారే కాలం అనేది ఉంది ఇన్ఫ్యాక్ట్ మీరు సంకల్పం చేస్తే థాట్ ఇట్ ఈజ్ ఆల్రెడీ ఎన్కేస్డ్ ఇన్ టైం కేవండి కాలం అనేది మౌలికంగా ఏమీ లేదు అసలు ఎలా అయితే దిక్కు తూర్పు పడమరా కల్పితమో కేవలము మనస్సు మనస్సు యొక్క భావన మీరు భావిస్తే ఉంది భావించకపోతే లేదు కావండి ఇప్పుడు ఇలా ఉన్నారు మీ చుట్టూ ఏముందండి ఆకాశం ఉంది తూర్పు పడమరా ఉన్నాయా ఆకాశం ఉంది ఆకాశమున్నందు మీరు తూర్పు పడమరా భావిస్తే అవి ఉన్నాయి ఇప్పుడు తూర్పు పడమరా వాటికే మీరు ఎసరు పెట్టేస్తే మీ వాస్తుశాస్త్రం అంతా ఏమైపోయిందండి ఏమైపోయింది అది అది న్యూస్ పాత న్యూస్ వెళ్ళిపోయింది మీరు గమనించారో లేదో తూర్పు పడమరకే వీడు ఎసరు పెట్టి తిలోదకాలు ఇచ్చేస్తే ఇంకా వీడికి వాస్తవ ఏం చేస్తుందండి వీడే ఏమండి ఇంకా కాలము మీరు ఆలోచించండి మీరు ఏకాంతంలో కూర్చొని పరిశీలించండి కాలం అంటే ఏమిటండి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి అక్కడ సూర్యుడు కలడు అలా ఉంటాడు ఏమండి భూమి తిరుగుతుంది సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే తన చుట్టూ తాను కాబట్టి ఇక్కడ ఉన్నది సూర్యుడు విశాలమైన ఆకాశము భూగోళము ఆ భూగోళం తిరుగుతోంది ఇది ఉన్నది ఈ కాలం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు ఎక్కడుంది కాలం ఇది సూర్యుల్లో ఉందా భూమిలో ఉందా ఎక్కడుంది ఆకాశంలో ఉందా ఎక్కడుంది ఎక్కడుందో చెప్పమంటారా మీ మనస్సులో ఉంది ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఒకటి ఉంది అదేమిటంటే భూగోళం మీద మనుష్యులు తప్ప సకల ప్రాణులు ఉన్నారు ఉన్నది మనుష్యులు లేరు ఊహించుకోండి అలాగా మనుషులు లేరు పశు పక్షి అన్నీ ఉన్నాయి క్రిమి కేటకాలు ఉన్నాయి చెట్టు చామలు ఉన్నాయి ఇప్పుడు స్వర్గలోకం నుంచో లేకపోతే పరలో గ్రహాంతరవాసి ఒకడు ఇక్కడికి వచ్చాడు భూలోకాన్ని చూడ్డానికి వచ్చాడు వాడికి ఈ భూలోకం మీద దిగినప్పుడు కాలము అనేది ఉంటుందా ఉండదు కాలము ఉండాలంటే మనిషి మస్తిష్కం ఉండాలి ఎందుకంటే మనిషి ఉండాలి అక్కడ మనిషి వాడి స్మృతి ఆ స్మృతి అనే ఫ్యాకల్టీ ఉండాలి అది ఆపరేట్ చేస్తూ ఉండాలి అది రికార్డు చేసుకుంటూ పోతుంది స్మృతి అనే ఫ్యాకల్టీ రికార్డు చేస్తూ పోతుంది ఏమండి కొత్తగా వచ్చేటువంటి ఈ సెన్సేషన్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు మీరు కంటితో ఏదో చూస్తారు చూస్తే అక్కడ ఏదో కనపడుతున్నాం సెన్సేషన్ వస్తుంది ఆప్టికల్ సెన్సేషన్ ఈ ఆప్టికల్ సెన్సేషన్ ని ఇంతకుముందు చిత్తమునందు అంటే మెరు స్మృతి యందు రికార్డ్ అయి ఉన్నటువంటి సమాచారంతో సరిపోల్చి చూసి అది క్యాలెండరు అది వెంకటేశ్వర స్వామి అని చెప్తాడు స్మృతి అనేది లేకపోతే స్మృతి మెమొరీ అనేది లేకపోతే ప్రత్యక్షం ఉండదు పెర్సెప్షన్ అనేది ఉండదు దెర్ ఈజ్ నో పెర్సెప్షన్ విథౌట్ మెమొరీ and there is no conception or inference without memory memory lekapothe asalu ve jagatte ledha and memory is based in time chaala maulikaanga chusina podu kaalamu anedi kevalam oka mental category maatrame oka manasika bhavamu tappa oka conception tappa adi yathartham emi kaadu anchethane meeru kaalanni bhavana chesina podu kaalam anubhavankostundi మీరు భావన చేయకపోతే కాలము అనుభవానికే రాదు ప్రియుడు ప్రియురాలి సన్నిధిలో కూర్చుంటే గంటసేపు నిమిషంలా గడిచిపోతుంది అదే ప్రియుడు ప్రియురాలి రాక కోసం ఎదురు చూస్తుంటే నిమిషం యుగంలా అనిపిస్తుంది కాబట్టి కాలము అనేది మానసికమైన కల్పన అదేమీ అబ్సల్యూట్ కాదు మనస్సుతో కల్పిస్తే ఉంది లేకపోతే లేదు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ మనస్సు కల్పించిన కాలము స్ట్రైట్ లైన్ కాలము భూత వర్తమాన భవిష్యత్ ఏరోలైక్ టైం ఏమండి మీరు వ్యవహార నిమిత్తం వ్యవహారం క్రోనలాజికల్ టైం అని ఒకటి ఉంది ఒక లోక వ్యవహారం ఒకటి ఉంది కదా దానికోసం ఒక టైముని మనం అంగీకరించక తప్పదు వ్యవహారం కోసం అంగీకరిస్తాము అని మీరు స్వీకరించిన సందర్భంలో కూడా భూత వర్తమాన భవిష్యత్ అనే స్ట్రైట్ లైన్ టైం ఏమీ లేదు సైక్లిక్ టైం మాత్రమే కలదు కాలచక్రం ఉన్నది తప్ప యారోలైక్ టైం లేదు యారోలైక్ టైం ఈజ్ ఏ నాన్ ఎగ్జిస్టెంట్ ఎంటిటీ ఇట్ ఈస్ జస్ట్ నాట్ దే మీ మనస్సులో మీరు భావన చేస్తారు కాల ఇతి కాల విధ అన్నారు గౌడపదాచార్యులు అన్నారు కాలము కాలము ఈ కాలవేత్తలు గిలగిల్లాడుతూ ఉంటారు కాలం అనేది అది అసలు ఏమీ లేనే లేదు కాలమనేది కాలం అనేది మీరు తిరస్కరిస్తే కాలం మెంటల్ కేటగిరీ ఇట్ ఈస్ నాట్ రియల్ ఇట్ ఈజ్ ఏ బాండేజ్ యూ టేక్ ఇట్ టు బి రియల్ ఇట్ బైండ్స్ యూ అని మీరు ఎప్పుడైతే స్వీకరించారో కాలాన్ని మీరు తిరస్కరిస్తే కాలము చుట్టూ నిర్మాణమైనటువంటి శాస్త్రములన్నీ ఏమైపోతాయండి జ్యోతిష్ శాస్త్రము ఇవన్నీ ఇవన్నీ ఓల్డ్ న్యూస్ పేపర్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ కాబట్టి చాలా మౌలికంగా మీరు ఆలోచించినప్పుడు తత్వము అది సత్వము శోధన అయ్యి మీకు అనుభవానికి చాలా మౌలికంగా ఆలోచించాల్సి ఉంటుంది ఎనీవే ఈ శ్లోకము కాలతత్వం తెలుసున్న వాళ్ళు మాత్రమే ఈ శ్లోకాన్ని తెలుసుకోగలుగుతారు లేకపోతే ఈ శ్లోకం అర్థం అవటం కష్టం వాక్యం చూస్తే ఏమీ లేదు చాలా చిన్నదిగా ఉంటుంది ఇప్పుడు మీరు కాలాన్ని ఎలా భావన చేస్తారు స్ట్రైట్ లైన్ కింద భావన చేస్తారు నిన్న ఇవాళ రేపు ఒక స్ట్రైట్ లైన్ నిన్న ఇవాళ రేపు స్ట్రైట్ లైన్ ఏమీ కాదు అది సర్కిల్ అది ఆదివారం సోమవారం శనివారం అయింది మళ్ళీ ఏమొస్తుందండి మళ్ళీ ఆదివారం వస్తుంది సర్కిల్ అది స్ట్రైట్ లైన్ ఏమీ కాదు అది ఉదయము సాయంకాలము మళ్ళీ ఉదయము సాయంకాలము పొగలు రాత్రి శుక్లపక్షము కృష్ణపక్షము ఇట్స్ ఎ సర్కిల్ కానీ మనం దాన్ని స్ట్రైట్ లైన్గా భావన చేస్తాం స్ట్రైట్ లైన్గా భావన చేసి నిన్న లేదు ఈ వేళ ఉంది రేపు ఉండదు అని ఒకటి అనుకుంటాం ఇప్పుడు సినిమా ఉందనుకోండి ఎన్నింటికి ఆరంభం అవుతుంది మధ్య మీరు మ్యాట్నీకి వెళ్తే మూడింటికి ఆరంభం అవుతుంది అని అనుకోండి మూడింటికి ఆరంభం అవుతుంది ఆరింటికి పూర్తవుతుంది ఏమండి మూడింటికి ఏమిటి ఆరంభమవుతుంది సినిమా సినిమా అంటే ఏమిటి ఏదో నాయకుడు నాయిక వారి జన్మధ్యన శృంగారము ఆ తర్వాత ప్రతి నాయకుడు దాంతో విరోధము విభత్సము భయము ఈ రసాలన్నీ ఉంటాయి అది ఎన్నిటికి ప్రారంభమవుతుంది మూడింటికి ప్రారంభమవుతుంది ఎన్నింటికి పూర్తవుతుంది ఆరింటికి పూర్తవుతుంది ఒకసారి మేము సత్య హరిశ్చంద్ర సినిమాకి వెళ్ళాం పాతకాలం సత్య హరిశ్చంద్ర వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ వెళ్దామన్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ పారిపోతూ ఉండేవాళ్ళం సినిమాకి అప్పుడు ఫస్ సెకండ్ షోకి అసలు వెళ్దాం అనమాట కానీ సత్య హరిశ్చంద్రకి సెకండ్ షోకి అయితే నేను రాను అని చెప్పాను ఎందుకు రా అన్నారు ఎలా ఎందుకు నీకు నీకేం వచ్చిందిరా అస్తమానం సెకండ్ షోకి వచ్చేవాడు దీనికి నీవు ఎందుకు సెకండ్ షోకి మ్యాట్నీ కావాలన్నాను ఎందుకు ఏమైంది అంటే నాకు శ్మశానాలు భయం ఈ సినిమా చూసి వచ్చేప్పుడు ఆ పుల్లెటి గుర్రు అనే ఊళ్ళో ఆ రోడ్డు కూడా వస్తుంటే అక్కడ శ్మశానం ఉంది అది పొగలే భయం వేసింది ఎవరో వర్షుండే కాదు పొగలే రాత్రి భయం లేక విడ్డూరమే ఉంది కాబట్టి సత్య హరిశ్చంద్ర అంటే ఇంకంతా కాబట్టి మ్యాట్ నీక్ వస్తాను సెకండ్ షోకి రాను అంటే అక్కడికి వాళ్ళకి భయం ఉంది కొద్దో మొత్తానికి ఎలా అయితేనే మ్యాట్నీకి సో మూడు గంటలకి ప్రారంభమైంది ఏమిటి ప్రారంభమైంది హరిశ్చంద్రుడి జీవితం ప్రారంభమైంది సినిమా తెర మీద ప్రారంభమైందండి ఆరు గంటలకి పూర్తయింది ఇప్పుడు మూడు గంటలకి ముందు ఈ హరిశ్చంద్రుడి యొక్క వృత్తాంతం ఉందా లేదు ఆరు గంటల తర్వాత ఉందా లేదు మధ్యలో ఉంది ఉంది కదా లేకపోతే మేము మా జేబులో ఉన్న డబ్బులు వాడికిచ్చి అక్కడికి వెళ్ళి లోపల అక్కడ కూర్చునే ఆ ఇబ్బంది ఎంత పడ్డది మధ్యలో ఉంది చూడండి ఇప్పుడు చెప్పండి మీరు పెద్దలు అనుభవజ్ఞలు మీరు చెప్పండి మధ్యలో ఉందా బాధా వంతే చేయన్ ఆస్తి ఆదిలో లేదు అంతలో లేదు మధ్యలో వర్తమానంలో ఉంది వర్తమానంలో కూడా లేదు అది అంటే భూతంలో లేదు అంతే అంటే భవిష్యత్తులో లేదు అది వర్తమానంలో కూడా లేదు మరి ఉన్నట్టు కనపడింది ఉన్నట్టు కనపడింది కదా మీకు ఉన్నట్టు కూడా కనపడలేదనుకోండి ఇంకా బంధమే లేదు సమస్య పరిష్కారం కానీ వర్తమానంలో ఉన్నట్టు కనపడింది యథా ఉన్నట్టు కనపడింది అంటే యథార్థమా అన్నట్లు కనపడింది అది యథార్థమని ఎప్పుడైతే స్వీకరించారో అప్పుడది బంధిస్తుంది ఇప్పుడు సర్పము లేదు కానీ ఉన్నట్లు కనపడింది అంచేతనే బంధించింది అది సర్పము లేదు అని తెలిస్తే బంధం పోయింది కాబట్టి ఈ మధ్యలో ఈ సినిమా సంగతి చూడండి మధ్యలో ఉందా లేదు కానీ ఉన్నట్లు కనపడింది ఎలా కనపడింది వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్ మీరు మరి విమర్శ చేసి చూస్తే మేము తెలుస్తుంది ఇప్పుడు ఇది మామూలుగా చెప్పడం అలవాటు మీరు వినే ఉంటారు ఇంతకుముందు సినిమా తెర మీద ఏదో అలాగా ప్రవాహ రూపంగా అన్ని వరుసగా ఉన్నట్టుగా అనిపిస్తాయి అక్కడ అలా ఏమీ ఉండవు సినిమా తెర అలా ఏమీ ఉండవు ఇప్పుడు సినిమా తెర మీద డ్యాన్స్ చేశారనుకోండి అలా డ్యాన్స్ వరుసగా మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ వాస్తవంగా అక్కడ అలా ఏముండదు అక్కడ అలా మీకు అలా కనబడుతుంది అక్కడ లేదు అయితే ముందు అసలు మీరు ఒక సత్యాన్ని మీరు స్వీకరించడానికి సంసిద్ధులు కావాలి మాకు కనబడింది కాబట్టి ఉంది అనే మూర్ఖపు ఆర్గ్యుమెంట్ మీరు పెట్టకూడదు ఆర్గ్యుమెంట్ పెట్టారంటే అసలు మీరు వేదాంతా క్లాసుకే ఉండడం కనబడింది కాబట్టి ఉంది అని అనే ఆర్గ్యుమెంటు చాలా తప్పది అనేకం కనబడతాయి వీటి సంస్కారాలను బట్టి ఏమేవో కనపడతాయి అవన్నీ ఉన్నట్టేమీ కాదు సో ఎనివే ఇప్పుడు ముందు అసలు అది అంగీకారం అవ్వాలి మీరు చూశారు కాబట్టి ఉందనుకూడదు అయ్యా చూసిన మాట వాస్తవం అది ఉందా లేదా మనం కనుక్కోవాలి అని ఓపెన్ మైండ్ ఉండాలి అక్కడ సినిమా తెర మీద ఏముంటుంది డ్యాన్స్ చూశారు మీరు మూడు నిమిషాలు అక్కడ మూడు నిమిషాలు అలా ప్రవాహ రూపంగా కంటిన్యూస్గా దాన్ని నిరంతరము అంటే బ్రేక్స్ లేకుండగా అంతరము అంటే బ్రేక్ నిరంతరము అంటే బ్రేక్స్ లేకుండగా అక్కడ ఏదో ఒక పాఠాను ఒక డ్యాన్సు ఉందని మీ భ్రమది మీకు అలా కనపడుతుంది మీకే కాదు అందరికీ అలాగే కనపడుతుంది ఎందుకంటే మన ఇంద్రియములు మన మనస్సు అలా పనిచేస్తాయి అక్కడ తెర మీద ఉన్నదేమిటో నేను చెప్తా చూడండి ఒక ఫ్రేమ్ పడుతుంది ఇప్పుడు డ్యాన్స్లో ఇలా ఉందనుకోండి ఆమె ఇలా ఉంటుంది కదా డ్యాన్స్లో ఇలా అన్నది ఒక కంటిన్యూస్ మూమెంట్ ఏం కాదు అది లేటస్టే సిక్స్ ఫ్రేమ్స్ ఉంటాయనుకోండి సిక్స్ ఫ్రేమ్స్ అవి ఎలా ఉంటాయి ఓ ఫ్రేమ్ ఇలా ఉంటుంది ఇంకో ఫ్రేమ్ ఇలా ఉంటుంది మరో ఫ్రేమ్ ఇలా ఉంటుంది ఐదో ఫ్రేమ్ ఆరో ఫ్రేమ్ ఇది ఆరు ఫ్రేములు ఈ ఆరు ఫ్రేములు ఫిల్ములు ఉంటాయి కదా ఫిల్మ్లో ఫ్రేమ్కి ఫ్రేమ్కి మధ్య నా గీతలు ఉంటాయి కదండి ఆ ఫ్రేములన్నీ కలిసి మధ్యలో మీకు ఆ బ్రేక్స్ ఉంటాయి ఆ ఫిలిమ్స్ ఆరు ఫిలిమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆరు ఫ్రేమ్స్ ఈ ఆరు ఫ్రేమ్స్ అక్కడ పడతాయి ఎలా పడతాయి ప్రకాశం పడుతూ ఉంటుంది ఈ ఫ్రేమ్స్ని ఇలా లాగుతాడు ఆ కాంతికి అడ్డంగాను లాగితే ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ పడుతుంది తర్వాత సెకండ్ ఫ్రేమ్ థర్డ్ ఫ్రేమ్ ఫోర్త్ ఫ్రేమ్ ఫిఫ్త్ ఫ్రేమ్ సిక్స్త్ ఫ్రేమ్ అలా పడతాయి ఒక తర్వాత ఒకటి వరుసగా పడతాయి అయితే ఒక ఫ్రేమ్కి ఇంకో ఫ్రేమ్కి మధ్యలో ఏముంటుంది ఖాళీ ఉంటుంది అంటే తెల్లటి తెర ఉంటుంది అక్కడ ఉంది తది అక్కడ డ్యాన్స్ ఉండదు ఏముండదు అక్కడ ఏముంటాయంటే స్టాటిక్ ఫ్రేమ్స్ ఉంటాయి అంటే కదలికలేని ఫోటోలు ఉంటాయి ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి ఒక ఫోటోకి మరో ఫోటోకి మధ్యలో గ్యాప్ కూడా ఉంటుంది అయితే ఇదంతా ఒక స్పీడ్తో నడుస్తుంది వాడు మెల్లగా లాగాడు అనుకోండి మీకు ఫోటోలే కనపడతాయి డ్యాన్స్ ఏం కనపడుతుంది వాడు కొంచెం విసురుగా లాగుతాడు స్పీడ్గా లాగుతాడు లేకపోతే ఇవి ఇండివిజువల్ ఫ్రేమ్స్లా కాకుండా ఒక ప్రవాహరూపమైన డ్యాన్స్లా మీకు కనిపెడతాయి ఈ కథంతా ఎందుకు చెప్పానంటే మీరు తెర మీద చూసేది దానికి ఇప్పుడు డ్యాన్స్ చేస్తోంది అంటే ఇట్స్ ఎ ఇట్స్ ఏ ప్రాసెస్ ఇన్ టైం ఇట్స్ ఎ ప్రాసెస్ టైంలో కంటిన్యూస్ ప్రాసెస్ లాగా మీకు కనపడుతుంది కానీ అక్కడ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఏమీ లేదు నిజానికి అక్కడ కంటిన్యూవిటీ అనేది ఏమీ లేదు అక్కడ ఏముంది ఎట్ ఎనీ గివెన్ మూమెంట్ ఫ్రేమ్ ఆఫ్టర్ ఫ్రేమ్ ఆఫ్టర్ ఫ్రేమ్ ఉంది అంటే ఏమిటి మీరు చూసేది కేవలము మొమెంటరీ ఆ మొమెంట్లో అలా కనపడుతుంది నెక్స్ట్ మొమెంట్లో అలా కనపడుతుంది ఇట్స్ మొమెంటరీ కానీ మనస్సు ఏం చేస్తుందంటే ఈ మొమెంటరీ ఫ్రేమ్స్ని అన్నిటినీ మెంటల్ ఫ్రేమ్స్ ఆప్టికల్ ఫ్రేమ్స్నన్నిటినీ అది ఒక గుచ్చి ఒక మాల కింద చేసి దానికి కంటిన్యూటీ అనేది లేని ధర్మాన్ని ఆపాదించి మనకి అందజేస్తుంది అప్పుడు మనము అదిగో కంటిన్యూస్గా ఉంది అని మనం భ్రమపడతాం చూడండి సినిమా అలా భ్రమ సినిమాలో ఏదైనా కంటిన్యూస్గా ఉంది అక్కడ లేదు అక్కడ ఏముంది మూమెంటరీయే ఉంది కంటిన్యూస్ ఏమీ లేదు మన జీవితంలోకి రండి మన జీవితంలో కూడా ఇట్ ఈస్ మూమెంటరీ ఇట్ ఈస్ మూమెంట్ టు మూమెంట్ టు మూమెంట్ టు మూమెంట్ టు మూమెంట్ కంటిన్యూటీ అనేది ఏమీ లేదు ఇప్పుడు మీరు ఆలోచించండి చైల్డ్హుడ్ అనేది ఒకటి ఉన్నది బాల్యము బాల్యము అనేది ఇట్స్ ఎ కంటిన్యూవిటీ కానీ కంటిన్యూటీ ఏమీ లేదు ఆ బాల్యము అనే భావనే ఉంది తప్ప వాస్తవంలో ఆ కంటిన్యూవస్ బాల్యం అనేది ఏదీ లేదు ఇట్స్ ఆల్వేస్ మూమెంట్ టు మూమెంట్ టు మూమెంట్ కానీ మనస్సులో అది ఒక కంటిన్యూటీగా ఇంప్రింట్ అవుతుంది ఆ ఇంప్రింట్కే బాల్యము పేరు ఏమైంది బాల్యం పోయింది కదా యౌవనము అలాగేమీ లేదు ఇట్ ఈజ్ ఏ మూమెంటర్ మూమెంట్ టు మూమెంట్ టు మూమెంట్ టు మూమెంట్ కానీ మనస్సు ఏం చేస్తుందంటే ఒక ప్రవాహాన్ని ఒక సక్సెషన్ని దాని ఎందు కల్పిస్తుంది కల్పించి ఒక ప్రవాహ రూపాన్ని దానికి ఇస్తుంది ఆ ప్రవాహ రూపానికే యౌనము అని పేరు ఇలాగ నాలుగు స్టేజీలు మధ్య వయస్సు పెద్ద వయస్సు చూడండి ఇవన్నీ కలిపి గుచ్చారనుకోండి దానికే జీవితము అని పేరు ఏమంటే మీరు జీవితం అని ఏదైతే అనుకుంటున్నారో అది ఒక ప్రవాహ రూపంగా కంటిన్యూటీ రూపంగా మీరు స్వీకరిస్తున్నారు అది సత్య విరుద్ధము అలాంటిది ఏమీ లేదు దేర్ ఈజ్ నథింగ్ లైక్ కంటిన్యూటీ లేకపోతే బాల్యము యవ్వనము మధ్య వయస్సు ఈ భావనలన్నీ కూడా మానసికమురే మానసిక కల్పనలు మాత్రమే వాటిలో ఏమీ సత్యమే ఈ తరము దాని తరువాతి తరము ఈ తరం నుంచి ఆ తర్వాత తరానికి ఏదో అందజేశాము ఈ వంశాంకురం వెళ్ళింది ఈ వంశం ఇదంతా కూడా ఈ కంటిన్యూటీ మౌలికమైన భ్రాంతి మూలల్లో ఒక భ్రాంతి ఉన్నది కంటిన్యూటీ లైఫ్ ఈజ్ ఏ కంటిన్యూటీ ఐఎం ఏ ప్రాసెస్ అనే ఒక మౌలికమైన భ్రాంతి బేసిస్గా ఇవన్నీ నిలబడ్డాయి ఈ కంటిన్యూటీ అనేదే మిథ్య అది యథార్థం కాదు ఇట్ ఈజ్ ఆల్వేజ్ మూమెంటరీ ఇది క్షణిక విజ్ఞానం అదే అక్కడ ఒక కంటిన్యూటీ దాని యొక్క విజ్ఞానము అలాగేది లేదు ఎందుకంటే విజ్ఞానం ఉండాలి తెలుస్తూ ఉండాలి తెలియకపోతే ఉనికి లేదు కాబట్టి అక్కడ ఏదో స్థిరంగా ఒకటి కంటిన్యూస్గా ఉందని అది విజ్ఞానం ఉందని దెర్ ఇస్ నో సచ్ ఇట్ ఈజ్ ఆల్వేజ్ విజ్ఞాన only అండ్ దట్ విజ్ఞాన ఈజ్ మోమెంటరీ క్షణిక విజ్ఞానము ఇది బౌద్ధ సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని ఈ శ్లోకంలో చెప్పారు దాన్ని స్వీకరిస్తారు జగత్తును నిరాకరించే సందర్భంలో వైకత్యము అని చెప్పే సందర్భంలో క్షణిక విజ్ఞానవాదాన్ని స్వీకరిస్తారు కాబట్టి మీరు ఒక ప్రాసెస్ కాదు ఎందుకంటే There is no process. There is no process. Process me on the whole one. That is how your mind deceives you. There is no process. Kabate ʻi-i-i-i-i-kuncho ʻabithanga lotagātchal shkual sindi ʻbhāgavatnala yavan nāranta e ʻnaya jidhamagraāsa ʻsrutigriyata lho gano oho tundhe ʻapna jami ir kairu venuta. దశమస్కంధం ఉత్తరార్థం పుస్తకం ఏమన్నా పట్టుకున్నారా ఒక కాపీ సంపాదించారా లేదా ఎందుకంటే ఇప్పుడు కాపీలు లేవు మీరు పట్టుకుంటే ఆ పుస్తకం పట్టుకోండి కాపీలు ఏమీ లేవు దశమస్కంధం ఉత్తరార్ధంలో ఉంది ఈ శృతి గీత దాంట్లో ఇంత పెద్ద శ్లోకాలు భాగవతం అంటే అలాగే ఉంటుంది నది దమగ్ర ఆస ఇదం అగ్రే నా ఇది ఆరంభంలో లేదండి నా భవిష్యత్ భవిష్యత్తులో కూడా ఉండబోదు ఇదే అన్నారు కదా ఇక్కడ అదా అంతేజ్ అన్నా అస్తే నిధనాత్ నా భవిష్యత్తు నిధనాత్ ఈ రూపంలో నశించిపోయిన తర్వాత ఇది లేకుండా పోతుంది ఇక మధ్యలో ఉంది అనుమితమంతరా మధ్యలో ఉంది మధ్యలో ఉందని అది చెప్తోందా నువ్వంటున్నావు నువ్వంటున్నావు అనుమితమంతరాత్వయి విభాతి మృష వికరసే ఎలా అయితే సినిమా మూడు గంటలకి ముందు లేదు ఆరు గంటల తర్వాత లేదు మధ్యలో ఉంది మధ్యలో ఉందా యథార్థంగా ఉందా లేదు ఉన్నట్టుగా భ్రమ మృష విభాతి దీని ఎందు కనిపిస్తోంది ఒక ప్రకాశమును కనిపిస్తోంది అలాగే ఈ జీవితం కూడా ఏకరసే విభాతి ఆ కూటస్థ ఆత్మ చైతన్యమై ఉన్న నీ ఎందు ఉన్నట్లుగా ప్రకాశిస్తోంది ఉన్నది నువ్వు ప్రకాశిస్తోంది సినిమా మీరు సినిమాకి వెళ్ళారండి కూర్చులా ఇలా కూర్చున్నా అలా చూస్తున్నారు అలాగా కళ్ళు అప్పగించేసి చూసేస్తున్నారు చూసేస్తుంటే అదిగో హరిశ్చంద్రుడు వచ్చాడు ఏదో చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి హరిశ్చంద్రుడు ఉన్నాడా లేడు నక్షత్రముడు ఉన్నాడా లేడు మరి ఎవరు ఉన్నారు నువ్వున్నావు త్వయ్యి ఏకరస నువ్వు ఉన్నావు హరిశ్చంద్రుడు నవ్వుతున్నప్పుడు నువ్వే ఉన్నావు హరిశ్చంద్రుడు దుఃఖిస్తున్నప్పుడు నువ్వే ఉన్నావు ఏకరస మీ స్వరూపంలో మార్పు లేదు మీయందు అవన్నీ భాషిస్తున్నాయి అత ఉపమీయతే ద్రవిణ జాతి వికల్ప పథై మనోవిలాసం వితథ అంటున్నారు చూడండి భాగవతంలో భాగవతం ద్వైతం అని అన్నవాళ్ళని ఏం చేయాలండి తిలక పట్టుకుని ఈ శ్లోకం చూపించాలి సో వితథ మనోవిలాసం ఋతమిత్యవయంత్యబుధా వితథ మనోవిలాసం ఇదంతా కూడా మనస్సు యొక్క విలాస కల్పన వితథం వాస్తవం కాదు ఇక్కడున్న వితథమే కానీ రుతమితి అవయంతి అబుధా అబుధాహ అజ్ఞానులు వృతం సత్యం ఇది అవయంతి అదంతా సత్యమే అని తెలుసుకుంటూ ఉన్నారు ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తూ చూడండి పరంగం నీరున్నది ప్లాసిడ్ లేక్ ఏ కదలిక లేకుండా నీరున్నది తక్కువని ఒక చిన్న కదలికని చిన్న ఈని పుల్ల పుల్ల ఒకటి వేశాడు నీటిలో ఆ కదలిక కారణంగా చిన్న తరంగం పిల్ల కెరటం ఒకటి వచ్చింది అలా వచ్చింది వచ్చింది వచ్చింది పోయి అయిపోయింది ఇంకా లేదు ఏమండి ఇప్పుడు ఆ తరంగము ముందుందా లేదు తర్వాత ఉందా లేదు మధ్యలో ఉందా ఉందనకూడదు ఉన్నట్లు కనబడింది దేని ఎందు కాబట్టి నీటియందు ఉన్నట్లుగా కనపడింది అంతే తప్ప యథార్థంగా ఉన్నది కాదు సో మీరు చాలా బాగా చెప్పారు ఎందుకంటే తరంగం యొక్క తత్వం మీకు అర్థమైపోయింది ఉన్నట్టు కనపడింది తప్ప లేదని ఇంకొకటి చెప్తాను చూడండి ఫలానా తారీఖు నాడు ఐదేళ్ల క్రితం నెక్లెస్ చేశారు బంగారంతో బంగారాన్ని కరిగించి ఆ మోసంలో పూశారు నెక్లెస్ ఒక మోసం అలా అనుకోండి నేను వేదాంతులు ఈ వేదాంతులు కంసాళ్ళు వీళ్ళు వీళ్ళు కంసాలులే వీళ్ళే కొమ్మర్లు వీళ్ళే కొమ్మర్లు వీళ్ళే కంసాలు అని అన్నాడు ఒక ఆయన ఎందుకంటే కంసాలి వాడు కూడా చెప్తాడో చెప్పడో కానీ వీళ్ళు అదే పని ఎప్పుడు చూసినా చేయకపోయినా సో మోసండి ఆ మోసలో కనుక కరిగించిన బంగారం పోసి ఆ మోస పైదంతా తీసేస్తే మీకు నెక్లెస్ వచ్చేస్తుంది బయటికి ఓకే సో కరిగించిన బంగారం మోసలో పోసాడు ఐదేళ్ల క్రితం పోశాడు పోసి నెక్లెస్ బయటకు తీసాడు ఇప్పుడు నెక్లెస్ ఫ్యాషను పోయింది దాన్ని క్రూసుబుల్లో పెట్టి మఫుల్ ఫర్నిచర్లో పెట్టి కరిగించేసాడు ఏమండి ఇప్పుడు ఐదేళ్ల క్రితం ఆ మూసలో పోయడానికి ముందు నెక్లెస్ ఉందా లేదు ఈవేళ కరిగించేసాడు దీని తర్వాత నెక్లెస్ ఉందా లేదు ఈ మధ్యలో ఐదేళ్ల కాలంలో నెక్లెస్ ఉందా ఉన్నట్టు కనబడిందా ఉన్నట్టు కనబడింది నెక్లెస్ అనేది ఏమీ లేదు ఇది మీకు అర్థమైందా కెరటం లేదండి మీరే అని చెప్పారు అది బానే ఉంది నెక్లెస్ లేదు బంగారం ఇది అర్థమైందా ఎందుకంటే కెరటం అంటే పది సెకండ్లు నెక్లెస్ అంటే ఐదేళ్ళు ఇది అర్థమైందా కాబట్టి నెక్లెస్ మిథ్య అదేమీ ఉన్నట్టు కనపడేదే తప్ప లేనే లేదు వాచారంభణం వికారో నామధేయం ముక్తికేత సత్యం వాచారంభణం అంటే ఆ మోసలో పోయ్యకముందు నెక్లెస్ అంటాడా అండవు ఏదో అంటాడు నెక్లెస్ పోసి ఆ రూపాన్ని తీసిన వెంటనే నెక్లెస్ అంటాడు అని ఇంటికి వచ్చేప్పుడు తీసుకుని వస్తాడు పెట్టిలో పెట్టి వచ్చేప్పుడు నెక్లెస్ నెక్లెస్ అనుకుంటూ వస్తాడు ఇంటికి రాగానే నేను నీకేం తెచ్చానో తెలుసా అని అడుగుతాడు అమ్మగారు ఏమో తెలియదు మీరే చెప్పండి అంటారు నెక్లెస్ అని అంటాడు ఓ నెక్లెస్సా నెక్లెస్ నెక్లెస్ అని ఆవిడ బంధు మిత్రులందరికీ వాళ్ళ వాళ్ళ బంధువులందరికీ చూపించి నెక్లెస్ ఇదే అంతే తప్ప ఈ ఈ వాగాడందరం తప్ప అక్కడ నెక్లెస్ అనేది ఏమీ లేదు వర్తమానైతే తత్వథ అది ఉందని మీరు అనుకున్నప్పుడు కూడా లేదు ఏమండి ఈ నెక్లెస్ తత్వం అర్థమైందా